స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనుతుడ సర్వశక్తి సంపన్నుడ మహోనతుడ తండ్రి నీకెంతో అన్నాలి గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవ ఇక మధ్యకాల సమయంలో అయినా ఈ సన్నిధికి మేము వచ్చిన ప్రభావ మీరు మాట్లాడన ప్రవ మమ్మల్ని బలపరచండి మా హృదయాలు ప్రవ మా జీవితాలను ప్రవా సరిచే ప్రా మీ వాక్యానుసారంగా మీద మీ కృప ఇచ్చేయండి మీకు అంగీకారంగా ఉండాలని ప్రతి ఆటంకాలు కొట్టివేసి మీరే మా ఇంపొందేసీస్ పర్శుతాము రాధిస్తాం తను ఆమె ఆపకాలమునా తన పర్ణశాలలో దాచెను తన గుడారూ మాటునా నన్ను దాచెను ఆపకాలమునా తన పర్ణశాలలో దాచేటునా నన్ను దాచెను ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయదు దుర్గముపై నన్ను ఎక్కించెను ఏహో వనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరకును నా చెయ్యి విడువని దేవుడుండగా నేను భయపడను ఏ వనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరకను నా చెడువని దేవుడు కదా నీకు భయపడను ఇలో ఒక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు ఇది ఖచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు ఇహలోక దుఃఖ బాధలలో నీవు కాతో ఉన్నావు ముదిని వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు నీవుగాక వేరే ఆశ నాకులే నేలేదయ్యా నీవుగాక వేరే ఆశ నాకులే నే లేదయ్యా నిత్యముని పై అనుకుని నిశ్చింతగా సాగేదన్ నిత్యము నీపై అనుకుని నిశ్చింతగా సాగేదన్నీ ఆ హల్లెలుయా ఆ హల్లెలుయా ఆ హల్లెలుయా ఆహాహా హెలుయా హల్లెలుయా आ हालेलुया आ हालेलुया आ हा हालेलुया आप कालमुना कनपर्णशाललो दाचिन अनगुदारा पुमातुना नन्नु दाचिन ెక్కించలేని అద్భుతములు మకువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమీ అర్పించును లెక్కించలేని అద్భుతములు మకువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమీ అర్పించును స్వచ్ఛమైన నిత్య ప్రేమను మాపై చూపిన దేవుడవు స్వచ్ఛమైన నిత్య ప్రేమను మాపై చూపిన దేవుడవు కోట్ల కొలది స్తోత్రములు నిరతం నీకే ప్రభువా కోట్ల కొలది స్తోత్రములు నిరతం నీకే ప్రభువా A hallelujah a hallelujah a hallelujah a hallelujah a hallelujah a hallelujah a hallelujah a hallelujah a hallelujah apokalamuna తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయదు దుర్గముపై నన్ను ఎక్కించెను ఏ హో వనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరకును నా చెయ్యి విడువని దేవుడుండగా నేను భయపడను ఏ హోవనా నేను ఎవరికి నా చెయ్యి విడువని దేవుడుండగా నేను భయపడను ఆ తన పర్ణశాలలో దాచను నన్ను దాచును హలో ఇసు పరిశుద్ధ నామునకు ఎప్పుడు అది కస్తోత్రము పరిశుద్ధనామునకు ఎప్పుడు అది కస్తోత్రము పరమునైనామా శక్తి గలిగి నటి నామా మీది పరమునామాము శక్తిటి నామాది నామామేది నామా మీది పరిశుద్ధులుస్తుత నామాది పరిశుద్ధ నామునకు స్తోత్రము సైతాను పాతలమును జయీ వీరత్వము మోగల నామామిది సైతనున్ పాతమును జయ వీరత్వము గలది జయ ముందే దీ నా జయ ముందే ది నాయపరిషుదనా ఎప్పుడు అధిక స్తోత్రము నశించు పాపుల రక్షించు లోక మునక మీది నశించు పాపులా రక్షించు లోక మూనకే తెచ్చిన నామా మీది పారోకానకు చేర్చు నామా మీది చేర్చు నామా మీది సు పరిశుద్ధ నా మునకు पूत्र चोदना बदल कष्ट समी नाड़ पूरी शोध न बदल कष्ट समयान। దార్చినాడు పూనామా మీది ఆ టంగా మో తొలగించు నామా మీది ఆ టంగా మో నామా మీది ఏ సుపరిషుధ నామోనకు ఎప్పుడు అధిక స్తోత్రము ఏ పరిశోధుల భీ వందైనా ఇస్రాయ గొప్ప దేవ మీకే స్థుతుల స్తోత్రాలు ఏసయ్య ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ఈ యొక్క కాలం నా ప్రభు మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలనైనా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం ఏసయ్యా ఓ ప్రభావ మీరు మాట్లాడకపోతే ప్రభావ మా జీవితంలో ఎంతో వెలితినైనా ఏదో పోగొట్టుకున్న జీవితం ప్రభా ఏదో లోటు ప్రభా ఏదో లోపం ఉన్నట్టు చెప్తుంది ప్రభా కాబట్టినైనా మా అతను మాట్లాడండి ఆ లోటును తగ్గించండి తండ్రి మళ్ళీ బలహీనతను తొలగించండినైనా మీ వాక్యంలో తన మళ్ళీ జీవం ఉంది ప్రభావ లాగినీ ఉంది ప్రవ్వా వెలిగిస్తా పోతుంది మా హృదయాలలో కాబట్టినైనా దాన్ని గ్రహించలాగిన తండ్రి మా యొక్క ఆత్మీయ నేతలను విప్పండి చెవులను గ్రహించండి వీటిని గ్రహించాలా పాటించాలా ప్రభు పాటిస్తేనే కానీ మా జీవితంలో ఫలం రాదు కాబట్టి వింటున్న ప్రతి వాక్యాన్ని మేము పాటించాలని అయినా అటువంటి సహాయం అనుగ్రహించండి తప్పక మాట్లాడే గొప్ప దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతుంటారు ప్రతి విషయంలో మీరు మాకు చూపిస్తూనే ఉంటారు కాబట్టి నేను వాటిని చూచేలాగన మీ యొక్క స్వరం వినలాగా మీరు పిలిచిన స్థలంలో మేము ఉండేలాగా నడిపించండి తండ్రి మేము తండ్రి అనేక పర్యాలు ప్రార్థన చేస్తున్నాం కానీ లేచి వెళ్ళిపోతున్నాం అయినా మీరు వస్తున్నారు మాట్లాడడానికి సిద్ధంగా కానీ మేము ఈయన లేనిపోతున్నాం ప్రభావ మీరు కూడా చూసి వెళ్ళిపోతున్నారు నైనా అట్లా కాకుండానైనా ప్రతి దశలో ప్రభావ మేము కనిపెట్టుకోగానే సహాయపడండి మీరు వచ్చే టైం వరకు గాబ్రియలు దూర ప్రభావ ప్రార్థన చేసి ఇరవై రోజు తర్వాత వచ్చిండి నైనా ఆ టైంకి అతను అక్కడ ఉన్నాడు ప్రభావ ప్రార్థన సమయంలో కాబట్టి నైనా మేము కూడా అటువంటి సత్యాన్ని గ్రహించేలాగానే మేము చేస్తున్న ప్రార్థనా స్థితిలోనే ఉండేలాగానే నడిపించండి ప్రభావ అది మర్చిపోకుండా జాగ్రత్తగా మేము ముందు కొనసాగించే బిడ్డలుగా తయారు చేయండి తండ్రి ముఖ్యంగా అనేక మంది నశించిపోతున్న ఆత్మల పట్ల భారం అనుగ్రహించండి వారందరి మీ చెతని నడిపించాలా ఎక్కడ పోయినా ప్రభావ వాక్యం చెప్తే వాళ్ళు స్పందించాలా మిమ్మల్ని స్వీకరించాలనైనా వారి పాపాలు ఒప్పుకోవాలి ప్రభు సహాపడి నడిపించండి ప్రభు ఆత్మలు సంపాదించుకోకపోతే మా జీవితం వ్యర్థంనైనా మతపరమైన జీవితం ఫలం లేని జీవితం అనే అనేక పర్యాలు మీరు మాతను మాట్లాడినారు ప్రసవించలేని గుడ్రాలన్నైనా అయినా కానీ గనిరాలు అంటున్నారు ఎందుకు అంటే శ్రమను వస్తుంది కాబట్టి కానీ ప్రసవించేస్త్రమలతో ప్రసవిస్తుంది అయినా కాబట్టి తండ్రి ముందు ధన్యత మిరువాహకు ఇచ్చినారనైనా ఆ ధన్యతలో మేము ముందు పోలవన్నీ సహాయపడమని ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను మనము కొంత కాలం నుంచి రూపావరలకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం ఆల్మోస్ట్ కంక్లూడింగ్ దర్శకు ఎనీ టైం అది కంక్లూడ్ చేస్తాం మనం మోస్ట్ ప్రాబబ్లీ మండే ట్యూస్డే ఆ టైంలో క్లోజ్ చేసేస్తాం వీటిని అయితే రుపరాలలో అన్నీ ఇంపార్టెంటే ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా తొమ్మిది వరాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం తొమ్మిది ఎనిమిదవ వరం గురించి ఆల్మోస్ట్ ముగింపు దశలకు వచ్చినాం ఈరోజు ఎనిమిది ముగించి తొమ్మిదికి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎనిమిదవ వరము భాషల వరం ఈ వరంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నేను నేననే కాదు బైబిల్ కూడా తర్వాత పౌలు కూడా ముఖ్యంగా తన ఎక్కడ మనం చూస్తామంటే ఆ చాప్టర్ మొదటి కొంత రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయాలు చూస్తాం దీనికి సంబంధించిన విషయాలు ఏంటంటే అక్కడ అందరూ భాషలో మాట్లాడుతున్నారు పాయింట్ అది అందరికీ చర్చ ఆ రోజులలో కృత నిబంధన కాలం ఆరంభంలో ప్రతి చర్చిలో మనుషులు భాషలో మాట్లాడేటోళ్ళు ఈ రోజు లేదు అంతె తేడా రెండు వేల సంవత్సరాలకి ఏమైపోయిందంటే ఆశ్చర్యం చర్చి పోగొట్టుకుంది ఈ వరాలు సరే నేను అనేది ఏంటంటే ఎట్లా పోగొట్టుకుంటారు దేవుడు ఇవాడా ఇస్తాడు పరిశుద్ధాత్మ ఉంటే అవి ఇస్తాడు పరిశుద్ధాత్ముడు అందరికీ పంచి పెడతాడు ఎందుకు పంచి పెడతాడు విలువ ఉన్న ఇస్తాడు ఇప్పుడు నేను ఒక బ్రదర్ నాకు అతను ఐఫోన్ ఇచ్చాడు ఫోన్ కాస్ట్లీ ఫోన్ అది దానికి ముందు శాంసంగ్ ఫోన్ ఒకటి ఇచ్చిండు అమెరికా నుంచి తీసుకొచ్చాడు శాంసంగ్ గ్యాలక్సీ శామ్సంగ్ ఎస్ గ్యాలక్సీ ఉంది దాని పేరు ఉంది దాని పేరు జ్ఞాపకం లేదు నాకు అయితే అది నేను వాడనే లేదు అది చాలా కాలం సరే చాలా ఇంట్లో అందరు అంటారు ఇంత మంచి కాస్ట్లీ ఫోన్ పెట్టుకుని దాన్ని వాడకుండా మూలక పెట్టినవి అంటే సరే అని తీసిన దాని గిలువ నాకు పిల్లం కూడా అయితే అది రింగ్ రోడ్ దగ్గర ఒకటి కొట్టేసోన్ అప్పుడు నేను వెతికిన ఇంటర్నెట్లో దీని కాస్ట్ ఎంత అని అరవై వేలు అంట కాస్ట్లీ ఫోన్ అప్పుడు నాకు అనిపించింది దాని విలువ నాకు తెలియదు కాబట్టి నాకు అవసరం లేదు ఏ వరం అయినా అంతే కృపావరాలు కూడా అంతే వాటి విలువ తెలియనప్పుడు నీకు అవసరం లేదు కానీ వాటి విలువ తెలిసిన వాటి వరకు పిచ్చం లాగా ఉంటాడు ఎక్కడ పడితే ఎట్లా దొరక ఎట్లా సంపాదించుకోవాలి ఎట్లా సంపాదించుకోవాలని మరి అటువంటి హృదయ పరిస్థితి తప్పక దేవుడు అవి ఇస్తాడు ఈరోజు లేదు చర్చి లా ఎందుకంటే పాస్టర్సే వాటికి అడ్డంకంగా ఉన్నారు ఎందుకంటే వారు ఎక్కడ థియాలజీ కోర్సెస్ చేసినారో అక్కడ ప్రొఫెసర్స్ వాటికి అడ్డంకంగా ఉన్నారు సిలబస్ ల లేవంటారు ఇవి సిలబస్ లో ఉండవు ఎందుకంటే ఇవి ఆత్మీయమైనవి కదా సిలబస్లు ఎట్లుంటాయి పుస్తకాలు ఎట్లుంటాయి ఇది నువ్వు వ్యక్తిగత అనుభవంతో కనుక్కొని పొందుకుండేది కదా సిలబస్లు ఎట్లుంటాయి బుక్స్ ఎట్లుంటాయి బుక్స్ లో ఉంటాయి రాస్తారు ఇప్పుడు నేను అనుకో ఒక బుక్ రాసిన అనుకో కృప భాషల వరం గురించి ఒక బుక్ రాసిననుకో ఉంటేది కానీ దాని ఎవడ దాన్ని చదువుతాడు చదివినాక అవును ఈరోజు నేను తీర్మానించుకున్నాను నేను పొందుకునే ప్రయాసపడతాను మోకాళ్ళ నుండి ఉపాసం నాకు ఒకరు పోరాలు కావాల ప్రభావ అని అడిగితే కదా ఆసక్తి ఉంటే తెలుస్తాడు దేవుడు తృప్తిపరుస్తాడు ఆశ ఈరోజు లేదు కదా అట్లా ప్రతి ఒక్కరు పరశుదాత్మ అభిషేకం కొరకు ప్రయాసపడాల అది రియల్ గా జరిగే అనుభవం అని అప్పుడు నీకు ఈ విశ్వాసము క్రైస్తవ విశ్వాసం నిజమైన విశ్వాసం పరిశుద్ధాత్మడు దిగొస్తాడు నీ హృదయాల్లో నివసిస్తాడు నీ శరీరం కొట్టుకుంటుంది భరించలేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ కాబట్టి అంటే దేవుని ఆత్మ దేవుని ఆత్మ నీ హృదయానికి కూర్చుంటే నీ శరీరం కొట్టుకుంటుంటుంది ఎందుకంటే అది పాపబూలితమైన కాబట్టి ఎగురుతూ ఉంటుంది గాలిలోకి కొట్టుకుంటా ఉంటుంది భరించలేక తర్వాత అడ్జస్ట్ అయితే కొంతకాలానికి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు కొట్టుకోదు శరీరం కానీ ఈజీగా తెలుస్తుంది వచ్చింది పరిశుద్ధాత్మ ఇప్పుడు నా హృదయంలో దిగుతున్నాడు ఆ ఫీలింగ్ తెలిసిపోతుంటది నాకు ఎక్కడన్నా ప్రార్థన చేస్తుంటే నాకు తెలిసిపోతుంది పరశుధాత్మహానికి ఆ ఆ ఎవరో వ్యక్తి తలుపు తీసుకుని లోపలికి వెళ్తే ఎట్లా ఉంటుంది అట్లా అనిపిస్తుంది ఆ అనుభవం ఉంది చాలా మందికి నాకనే కాదు నీకు తెలిసిపోతుంది అండి పరుశుధాత్మస్తుంది దాని తర్వాత భాషల వరం కృపవరం రకరకాల వరాలన్నీ పొందుకోవడం జరుగుతూ క్రైస్తవ జీవితంలో ఇది కూరతా ఉంది బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇంత పవర్ఫుల్ గిఫ్ట్స్ ఇస్తే వాటి సంచ మూలం గట్టి అటుక మీద పడేస్తే గిఫ్ట్ పవర్ పవర్ లేకుండా నువ్వు బయటికి పోతే యుద్ధంలో ఎందుకు గెలుస్తావు అందుకే ఓడిపోతారు క్రైస్తవ నీకు ఇచ్చిండు దేవుడు పవర్ ఆ పవర్ నువ్వు ఆడుకోకుండా యుద్ధానికి పోతున్నావు ఎట్లా గెలుస్తావు క్రైస్తవ జీవితంలో ఎంత బలహీనత ఈ రోజు అనేది నుంచి మనం నేర్చుకోవాలో తెలుసుకుంటున్నాం మెయిన్ ఏంటంటే నేను ఈ యొక్క ముఖ్యంగా భాషలలో మాట్లాడే వరం భాషల వరం అనేది ఎందుకు మనము భాషల్లో మాట్లాడాలా అనేది ఈరోజు నేను క్లోజ్ చేస్తా టాపిక్ ఎందుకు భాషల్లో మాట్లాడాలా మొదటిదిగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భాషలలో మాట్లాడుతున్నావు అంటే నీకు పరిశుధాత్మాభిషేకం ఉన్నట్టు దాన్ని బట్టి తెలిసిపోతున్నట్టు అందుకు లేని వాళ్ళు దీన్ని తిరస్కరిస్తూ ఉంట అంటే నాకు పరుశాత్మ లేదా అని కోపం తెచ్చుకుంటారు అన్నట్టు దానివల్ల మరి దూరం అయిపోతూ ఉంటారు మనం అట్లా కాదు లేదంటే ప్రయాసపడతాం దాని గురించి అంతేగాని దాన్ని తిరస్కరించామన్నట్టు అయితే మొట్టమొదటి కారణం ఎందుకు మనము భాషలలో దేవుణ్ణి శ్రతించాలంటే పర్శుద్ధాత్మ నీలో ఉన్నది అన్నదానికి ఇది ఆధారం అన్నట్టు కారణం నీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తుండు అన్నదానికి ఇది ఒక ఎవిడెన్స్ అన్నట్టు తర్వాత మనం గతంలో చూసినాము అపోస్ల కార్యంలో కనీసము మూడు స్థలాలలో మూడు సార్లు సంబంధించిన విషయాలు వాటి యొక్క ఆ భాషల వరం ఏ రీతిగా మూడు ఆ చర్చ మనం చూస్తాం మొదటిదిగా ఫస్ట్ టైం సృష్టిలో అపోస్ల కార్యం రెండవ దిన మనం చూస్తాం సృష్టిలో ఫస్ట్ టైము ఆహా క్రైస్తవుల మీద పరిశుధాత్మ దిగి రావడం అనేది రెండవ అధ్యాయంలో చూస్తాం తర్వాత పదవాధ్యాయంలో మొదటి కొరితలు పత్రిక సారీ అపోసల కార్యము అపోసల కార్యము పదవ అధ్యాయంలో ఏం చూస్తామంటే అంటే పదవ అధ్యాయం అంటే దగ్గర దగ్గర రెండవ అధ్యాయంలో జరిగిన ఆ యొక్క పరిశుధాత్మ అభిషేకపు అనుభవము దాన్నేమో మతస్థులు రాప్చర్ కల్ట్ బోధకులు పెంత అనుభవం అంటారు అది పెంత అనుభవం కాదని నేను రుజు పరిచిన ఎన్నిసార్లు ఎందుకంటే పెంత కోసం అంటే యాభై యాభైవ దినం యాభైవ దినం అనుభవం అయింది పిచ్చిది కానీ చెప్పుకోడానికి తర్వాత అదేమో పండగ క్రైస్తల పండుగ కాదు అది అన్ని ఓ చెప్పాలంటే ఇస్రాయెల్ పిల్లలు అనిల్గా మారిపోయింది ఈ రోజు కాబట్టి ఆ పండగ అనిల్ల పండుగ అది దేవుని బిడల పండుగనే కాదు ఆ పండగ రోజు వాళ్ళు కోత అంటే ఓ రీతికి చెప్పాలంటే కోత పండగ కూడా అంటారు దాన్ని పెంత కోస్తంటే కోతకాల పండగ ఇషాపి చేసుకుంటుంటే దేవుని బిడ్డలు ఉపాసమున్న రోజు అప్పుడు పరుషుత్మ దిగి వచ్చింది రెండవ అధ్యాయంలో తర్వాత దగ్గర దగ్గర పది సంవత్సరాల తర్వాత అప్పూస్ల కార్యము పదవ అధ్యాయం మనం చూస్తాము పేతురు అన్యులకి సువార్త ప్రకటిస్తుంటే వారి మీద పరుషుత్మ దిగి అప్పుడు అంటాడు దేవుడు పక్షపాతి కాదు అని దాని సంవత్సరాల తర్వాత పంతొమ్మిదవ అధ్యాయంలో పౌలు ఎఫ్ఎస్సి సంఘంలో అన్నిళ్ళ మీద అదే సారీ ఎఫ్ఎస్సీ సంఘంలో రక్షింపబడ్డ వారి మీద తలలు ఉంచినప్పుడు వారికి పరిశురాత్మత రావడము వాళ్ళు భాషల్లో మాట్లాడడం మనం చూస్తాం కాబట్టి మూడు స్థలాలలో అంటే ఏంటంటే ఆరంభమై ఇరవై సంవత్సరాలు ఆ చర్చెస్లల్లో ఆ ప్రాంతాలలో ఉన్న చర్చెస్లలో భాషలలో మాట్లాడింది దేవుని సిద్ధించారు ఈరోజు అట్లా లేదు ఈరోజు ఖచ్చితంగా లేదు తి చర్చలో వాళ్ళు భాషలో దేవుణ్ణి సతిస్తా ఉన్నారు వ్యక్తిగత జీవితంగా అంటే పబ్లిక్ లాగా అది ఇదంతా జరుగుతుంది పౌలు హెచ్చరిస్తాడు మొదటి కొన్ని తెల అధ్యాయంలో హెచ్చరిస్తాడు పద్నాలుగో అధ్యాయంలో సారీ పబ్లిక్ లో మాట్లాడాలన్నా వద్దా అనే దాన్ని చూపిస్తారు వీలైతే అయితే మొదటిగా మొదటి కారణం ఎందుకు మనము భాషలలో ఆరాధించాలా దేవుణ్ణి అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆధార పరిశుద్ధాత్మని నీళ్ళు నివసిస్తుండీ అది సూచన ఎవిడెన్స్ రెండవది భాషలలో ప్రార్థించడం అనేది ప్రార్థన భాష అంటారు దాన్ని ప్రార్థన భాష లేక లో ప్రియర్ లాంగ్వేజ్ అంటాం సో మానవ భాషలో ప్రార్థిస్తున్నావు కానీ ఇది ప్రార్థన దేవునితోని సంభాషించే భాష ఇది కాబట్టి నీకు ఈ అని చెప్తుంది అదే మన కొలకి తెలు మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం రెండవ వసలు ఏం చేస్తామంటే ఎవరైతే భాషలో మాట్లాడుతున్నారో వారు దేవుతోనే మర్మములతో కూర్చున్న మాటలు మాట్లాడుతున్నారు దేవునితోనే మాట్లాడుతున్నారు వాళ్ళు అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు సరే చూడండి మొదటి కొంత రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము రెండవ వచనం ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవునితోనే మాట్లాడేవాడు తర్వాత అక్కడ ఏముందంటే ఆత్మ మర్మములను పలుపుచున్నాడు కాబట్టి రెండవ కారణం ఏంటంటే భాష అనేది భాషలో మాట్లాడడం అనేది ప్రార్థన భాష అది ప్రార్థన లాంగ్వేజ్ అంటాం ప్రేయర్ లాంగ్వేజ్ అంటాం దాన్ని అని నేను మనుష్య భాషలో ప్రార్థిస్తా దేవుని ఆత్మలో కూడా ప్రార్థిస్తా మనిషి రీతిగా ప్రార్థిస్తాను ఆత్మలో కూడా ప్రార్థిస్తా అంటాడు భాషలో ప్రార్థించేది ఆత్మీయ ప్రార్థన అందుకే ఆత్మ కనుక ఆర్థించాలి ఆత్మతో సత్యంతో అంటే అర్థం ఇది ఆత్మలో ప్రార్థించడం అంటే భాషలలో ప్రార్థించడం ఆవిని మర్చిపోయింది క్రైస్తవ జీవితానికి రోజు ప్రపంచాత్మకంగా నీ యొక్క అంతరంగ పురుషుడు దేవునితో సంభాషించాలంటే అతనికి భాషల వరం అవసరం లేకపోతే బాహ్య పురుషుడు నీ మనసు నీ నోరు ఈ లోకపు భాషలో దేవుని ప్రాధ మూడవదిగా ఎందుకు నేను భాషల్లో దేవుని సిద్ధించాలా అది దేవుణ్ణి మహిమ పరుస్తా ఉంది కాబట్టి అపుస్లకరం పదోద్యం పద నలభై ఆరో వర్షంలో మనం ఏం చేస్తామంటే వీరందరూ భాషలో మాట్లాడడం వాళ్ళు చూసి దేవుని దేవుణ్ణి మహిమపరిచిరి అనుంది వాక్యం కాబట్టి భాషలలో ప్రార్థించే వాడే దేవుణ్ణి మహిమపరచగలడు ఇది కొంచెం కష్టం కదా చెప్పడం నీకు భాషల వరం లేకపోతే నువ్వు దేవుని మహిమపరచలేవంట ఆయన ఘనపరచలేవంట టు మ్యాగ్నిఫై గాడ్ అనుంది ఇంగ్లీష్ లో దే హెర్డ్ దెమ్ స్పీక్ విత్ టంగ్స్ అండ్ మ్యాగ్నిఫై గాడ్ దేవుని ఘనపరిచరు ఒకటి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం దేవుని గణపరచాలంటే నీకు ఈ వరం అవసరం అందులో ఆయనను సిద్ధించాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు తర్వాత నాలుగవ వచ్చి భాషలలో ప్రార్థించడము క్షేమం అది నీకు క్షేమం కలిగిస్తుంది ఈరోజు క్రైస్తవులలో ఎందుకు క్షేమం లేదంటే వారికి ఈ వరాలు లేవు ముఖ్యంగా భాషల వరం భాషల్లో మాట్లాడేవాడు తన సొంతానికే క్షేమం చేకూర్చుకునను అని కోరింతలు రాసిన పత్రిక మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము నాలుగవ వర్షంలో ఉంది అది నేను చూపించిన గతంలో కాబట్టి ఎవరైతే భాషలలో స్థుతిస్తూ వారికి వారి వ్యక్తిగత జీవితంలో క్షేమం ఉంటుంది లాభం ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది అది నీ ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరుస్తుంటుంది ధైర్యం వస్తూ ఉంటుంది అనుమానాలు పోతూ ఉంటాయి భవిష్యత్తు గురించి భయం ఉండదు యాంగ్జైటీ ఉండదు టెన్షన్స్ ఉండవు ఎక్కడైనా ధీమాగా ఉంటాం ఎందుకంటే నాకు తెలిసి నా ప్రభున్నత నాకు తోడు నా హృదయాన్ని నివసించి నేను నడిపిస్తుండే నా నావని నావికలాగా ఐదవ కారణం ఎందుకు నేను భాషలో స్థితించాలంటే భాషల్లో స్థితించడము సంతోషం లేక ఆనందాన్ని చేకూరుస్తుంది మొదటి కొంత పత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేను రోజుల పోలంటాడు నేను ఆత్మలో పాడతాను అది అర్థంగానవసరం లేదు ఆయన కాని అవగాహన శక్తి కూడా పాడగలను అంటే ఆత్మలో పాడడం అంటే భాషలలో పాటలు పాడుతున్నాను అంటే ఆయన సంతోషం ఉంది పాటలు పాడితే సంతోషం కదా ఎవరికైనా కానీ దేవుణ్ణి స్థుతించడం భాషలలో నీకు ఆనందాన్ని తీసుకొస్తుంది సంతోషాన్ని తీసుకొస్తుంది అంటే దుఃఖంలో ఉన్నప్పుడు భాషల్లో ప్రార్థిస్తే నీ దుఃఖం దూరం అయిపోతుంది తర్వాత ఆరోగ్య కారణం ఎందుకు భాషలలో దేవుణ్ణి స్థుతించాలా ప్రార్థించాలా అంటే అది విజ్ఞాపన ప్రార్థనకి సాదృశ్యం అని పౌలు రూలు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై ఆరో వర్షాలు ఇది గొప్ప ఆత్మీయ సత్యం ఇది అంటే విజ్ఞాపన ప్రార్థన బైబుల్లో చాలా పవర్ఫుల్ ప్రార్థన స్వార్థంగా ప్రార్థించడం కంటే విజ్ఞాపన ప్రార్థన చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఇతరుల కొరకు ప్రార్థిస్తున్న నిస్వార్థమైన ప్రార్థన అందుకు ఇది చాలా పవర్ఫుల్ గిఫ్ట్ అన్నట్టు రౌణ రాష్ట ఎనిమిదోధ్యాయం ఇరవై అరవశ ఏమంటాడంటే మన బలహీనతలను చూసి మనకు సహాయకుడిగా ఉన్నాడు తను మనకి యుక్తంగా ప్రార్థించడం రాదు కాబట్టి పరిశుదాత్ముడు తన్నంతటా తానే విజ్ఞాపన ప్రార్థనతో ఉచ్చరింపు శక్యం కాని మూలుగులతో మన పక్షంగా ప్రార్థించుతున్నాడని ఉంది వాక్యం నేను ఎన్ని గతంలో ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ఒకసారి చాలా డీటెయిల్డ్ గా వాక్యం చెప్పిన ఒక స్థలంలో ఒక చర్చలో ఇప్పుడు గ్యాప్ కనుకొస్తుంది నాకు ఉచ్చరింప శక్యం మూలుగులు చెప్పండి ఎవరికి అర్థంగా ఉచ్చరిస్తుంటే అవి అర్థం కాని భాష అని దేవుని ఆత్మ నీ సన్ హృదయంలో ఉండి ప్రార్థిస్తుంది నీ పక్షంగా నీకు సహాయకుడుగా ఉండి ఇది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రేయర్ అని నేను చెప్తాను ఇన్ని సంవత్సరాల సేవలో ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఇయర్స్ సేవలో ఉన్న నేను దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ సేవలో ఇంతకంటే పవర్ఫుల్ ప్రార్థన జీవితం ఇంకోటి లేదనిపిస్తుంది ఎంతగానో ఏడ్చుకుంటే ప్రార్థన చేయి ఉపాసం ప్రార్థన చేయగాని భాషలలో చేసినంత పవర్ఫుల్ ప్రేయర్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రార్థన ఎందుకంటే భాషలలో ప్రార్థించేవాడు దేవునితోనే మాట్లా సంభాషిస్తున్నది భాషలో మాట్లాడేవాడు దేవునితోనే మర్మములను సంభాష సంభాషిస్తున్నాను కదా కాబట్టి దేవునితోనే మాట్లాడడం అంటే భాషల వరం ఉండేవాడు అనేది వాక్యం కాబట్టి కొన్నిసార్లు నేను కూడా ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్ నాకు తెలుసు నేను భాషను ప్రార్థిస్తుంటే నేను ఎవరి గురించో ప్రార్థిస్తున్నానని నాకు తెలిసిపోతుంటుంది సరే దాని అర్థం చెప్పాలంటే నాకు నేనే మాట్లాడుకు అర్థం చెప్తే అర్థం లేదు కదా వేరే వాడు ఆడని అడిగితే అర్థం చెప్తాను కానీ వేరే భాషను మాట్లాడుతుంటే దానికి మనం అర్థం చెప్పగలం ఆ యొక్క బహుమానం ఉంటే కానీ నేనే మాట్లాడుకొని నేనే దానికి అర్థం చెప్తే బాగలేదు వినడానికి కాబట్టి ఇది నీకు ఎక్కడని ఆదరణ ఇస్తుంది ప్రార్థనా జీవితంలో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోతుంది భాషలలో ప్రార్థించడం ఏడవ కారణం ఆ భాషలలో ప్రార్థించడము నీ ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉత్సాహకరంగా ప్రోత్సాహకరంగా బలపరచడం జరుగుతూ ఉంటది నీ ఆత్మీయ జీవితం బలపడాలా మంచి ఉత్సాహకరంగా ఉండాలంటే నీకు వరం అవసరం అని చెప్తుంది ఏషా గ్రంథం భక్తుడు చూడండి ఏషా గ్రంథము ఇది ఎంత చూపించలేదు లాస్ట్ వీక్ ఎప్పుడు నేను చూపించలేదు బిఫోర్ లాస్ట్ వీక్ కూడా యశాయ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పాత నిబంధనలు కూడా ఉన్నాయి వీటికి సంబంధించిన విషయాలన్నీ నేను కొన్ని సంవత్సరాల క్రితం చూపించిన మన రికార్డింగ్స్లో లేవు మనకి అధ్యాయం యశాయ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండు పన్నెండులో ఏముందంటే ఇది భాషలో మాట్లాడడం వల్ల ఏం జరుగుతుందని చెప్తుంది దేవుడు నిజమే అలసిన వారికి నెమ్మది కలిగి అలసిన వానికి నెమ్మది కలిగజేయుడి జీవితంలో ఎవరు అలసిపోయినరో వాళ్ళకి నెమ్మదిని కలిగజేయమంటుండు నిన్ను నన్ను ఇది నెమ్మది ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పువాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు ఎవరు ఆ వారం ఉన్నోడే ఎవరితో మాట్లాడుతున్నాడు అన్య జనులతో ఈ జనములతో అన్య భాషలతో కాబట్టి అన్య భాషలతో మాట్లాడితే నువ్వు ప్రజలకి నెమ్మది కలుగుతుంది అంట ఎంత ఎంత వాగ్దానం కదా బలమైన వాగ్దానం వారికి రెస్ట్ ఇస్తుంది వారికి ఆదరణ ఇస్తుంది అంట నెమ్మది కలిగిస్తుంట వారికి నువ్వు ప్రార్థించడం వలన నువ్వు భాషలలో ప్రార్థిస్తుంటే వారికి నెమ్మది నేను ఇంతకాలం ఒకటే అనుకున్నాను నేను భాషను ప్రార్థిస్తే సొంతానికే లాభం చేకూర్చుకున్న పౌలు అన్నాడు కాబట్టి నాకు సొంతానికే లాభం కాబట్టి ఇది సెల్ఫిష్ గిఫ్ట్ కాబట్టి ప్రవచనవరం అయితే ఇతరులకి గిఫ్ట్ ఇతరుల భాగం గురించి ఇవ్వబడింది కానీ ఇక్కడ ఇది అందరికీ లాభం టంగ్స్లో మాట్లాడము జనులకి ఆదరణ కలిగిస్తుంది నీకు క్షేమం కలిగిస్తే జనులకి ఆదరణ కలిగిస్తుంది చూడండి లిగిన వాడు ఇతలకి ఆదరణకరంగా ఉండగలడు ఈ వారం ఈ వరం ఉన్నాడు ఎంత డీటెయిల్ డీటెయిల్ ఉంది మీని ఆశ్చర్యం ఇప్పుడు ఎప్పుడో చెప్పిన పాత నిబంధన కాలంలో కూడా ఇట్లా ఉన్నది భాషల వరాల గురించి ఏషియా ప్రవచించిండని మళ్ళీ ఇప్పుడు నేను చూస్తున్నాను చాలా సంవత్సరాల తర్వాత ఇది నీకు ఎంతగానో లాభదాయకరంగా ఉంటుంది భాషలలో దేవుణ్ణి సిద్ధించే వాడికి లాభదాయకరంగా ఉంటుందని మొదటి కొరింతలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఉంది మొదటి కొరింతలు పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం ఏముందంటే ఆయనను అందరి ప్రయోజనం కొరకును ప్రతి వానికి ఆత్మ ప్రక్షక్త అనుకరించబడుచున్నది ఏలనగా ఇక్కడ అన్ని చూస్తున్నాం మనము రకరకాల వరాలకు సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కొక్కరికి ప్రతి అందరి ప్రయోజనం కొరకు అందరి ప్రయోజనం అంటే ప్రతి వరము ప్రతి ఒక్కరి ప్రయోజనం కొరకు వాణి కొరకే కాదు స్వార్థంగా వ్యక్తిగతంగా ఇతరుల కొరకు కూడా అనేది అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత కాబట్టి మనం ఇక్కడ బహుతేటగా అర్థం చేసుకోవాలి ఏంటంటే భాషల వరం కూడా ఇతరులకు ఆదరణకరంగా ఉంటుంది నీకు కూడా బహుమానంగా లేక ఒక లాభదాయకరంగా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు ఇది మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరుస్తూ ఆశీర్వాదకరంగా ఉన్నదన్న వరము దీనికి అంత డీటెయిల్డ్గా అవకాశం ఇచ్చింది పౌలు భక్తుడు కూడా కాబట్టి ఇక్కడికి నేను ముగించేస్తాను భాషలలో ఎందుకు దేవుని సిద్ధించాలంటే ఎన్నో కారణాలను మీకు ఆయన నేను మహిమపరిచేది నీకు రిఫ్రెషింగ్ ఉంటుంది నీకు లాభదాయకరంగా ఉంటుంది ఇతరులకి ఆదరకరంగా ఉంటుంది మర్మాములతో మాట్లాడుతున్నావు దేవునితో సంభాషిస్తున్నావు అది దేవునితో మాట్లాడే భాష ప్రార్థన భాష ఎన్నో విషయాలు నేర్చుకున్నాం దాని ద్వారా కానీ చివరి వరానికి నేను వస్తున్నాను భాషల అర్ధము చెప్పు వరం ఇది లాస్ట్ దన్నట్టు వెరీ ఇంపార్టెంట్ గిఫ్ట్ ఇది లాస్ట్ ఇది ఎందుకంటే ఇంతకాలము భాషల అర్ధము చెప్పు భాషల వరం ఒకటే ఉంది నేను ఉత్పత్తి పడతా కానీ ఏ రోజన్నా నెక్స్ట్ కి పోవాలని ప్రయత్నించినమా ఉపాసన ఉన్నామా అంటే లేదు ఏ రోజు లేం మనం ఎవరు లేరు భాషల వరం ఎవ్వరు కూడా ఒక స్టెప్ ముందుకు పోలేదు ఆశ్చర్యం ఎందుకు నేను కూడా నాకు కూడా తప్పే నేను కూడా ట్రై చేయలే ఆ వరం కొరకు ప్రయాస పడలేదు నేను కూడా ప్రవచన వరం కొరకు ఎక్కువ ప్రయాసపడుతూ వాటికి ప్రాధాన్యత బుద్ధి వాక్యం కొరకు ఎక్కువ నేను వాటికి ప్రాధాన్యత ఇస్తూ పోయినా భాషలు ఎట్లా ఉన్నాయి కదా అని భాషలో స్థుతిస్తున్నారు కానీ భాషల అర్థం చెప్పు వరం గురించి నేను ఎప్పుడు అడగలేదేమి తప్పది ఒకసారి చూడండి మొదటి పరిధిలో రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదమూడవ అక్కడ ఏం చేసినామంటే భాషతో మాట్లాడు అర్థము చెప్పు శక్తి కలిగటకై ఏం చేయాలా ప్రార్థన చెయ్యవలేను నేను చేయలే ఈ వాక్యాన్ని నేను ఉల్లంఘించింది నేను దేవుని క్షేమాపణ కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు నన్ను క్షమించే ఈ రీతిగా ప్రార్థన చేయలే నాకు మీరు ముందుగానే హెచ్చరించిన ముప్పై సంవత్సరాల క్రితం భాషలతో మాట్లాడేవాడు అర్ధము చెప్పు శక్తి కలిగొటకాయ ప్రార్థన చేయవాలి నేను నేను చేయలే నిజంగా కాబట్టి మనం ఈరోజు తెలుసుకోవాల సత్యం ఏంటంటే ఈ వరం కొరకు ప్రార్థన చేయాలంట ఎందుకంటే ఈ ప్రేరేపణ వరాలు కదా ఇవన్నీ ప్రేరేపణ ప్రవచన వరము భాషల వరము భాషల అర్థం చెప్పువరం చివరి వర్గీకరణ ఇది కాబట్టి ఈ చివరి వర్గీకరణలో చివరి భాషల అర్థం చెప్పు ఇది బహు ప్రాముఖ్యమైనది ఆత్మీయ జీవితంలో ఎందుకంటే సంఘక్షేమం కోరికి ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తాం అర్థం కాకుండా మాట్లాడేవారం కానీ దాని అర్థం చెప్పేవారం దాని దాని తాత్పర్యం చెప్పేవారం బహుగా ప్రాముఖ్యమైన వరం ఒకరి భాష నీకు అర్థం కాకపోవచ్చు కాని వాడి భాషలో నువ్వు దేవుని సృతిస్తున్నావు తెలియదు నాకు ఎందుకంటే అపూస్లకరం రెండు అదిలో మనం చూసినాం వీళ్ళు భాషల్లో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళకందరికీ అర్థమైంది మా దేశపు భాష మా దేశపు భాష అది కాబట్టి శిష్యులందరూ రకరకాల భాషల్లో దేవుని స్థితిస్తున్నారు వాళ్ళ అది ఆ భాష అక్కడున్న వ్యక్తులకు అందరినీ సంబోధించి మాట్లాడింది మీ జీవితాలు సరి చేసుకోండి దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోండి అని వాళ్ళ అన్య భాషల్లో వారు ప్రార్థిస్తున్నారు మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏది లేని మా భాష మాట్లాడుతున్నారు అంటే తగిలింది ఆ భాష కాబట్టి ఆ రోజులలో ఆ భాష మనుషులకి అర్థమయ్యేటట్లు దేవుడు బయలుపరిచి ఎందుకంటే నేను చూపించిన బాబాయ్య గోపురం సంబంధించిన విషయాలు ఆ రీతిగా మార్పు రావడం దాని తర్వాత వాళ్ళందరూ చెల్లా దాని తర్వాత ఆ కార్యంలో రావడము ఐక్యత కలిగి ఉండడం అక్కడ దేవునికి విరుద్ధంగా ఐక్యత కలిగిన కాబట్టి భాషల అర్థము చెప్పు వరము బహు ప్రాముఖ్యమైనది ఎందుకంటే దాన్ని నువ్వు దాని అర్థము బయల్పరిస్తే చెప్పబడి చెప్పినప్పుడు ఏం జరుగుతుంది దేవుని సన్నిధి అక్కడ దిగి ఆయన నడిపింపు కొరకు అది సిద్ధపరుస్తూ ఉంటుంది కాబట్టి పౌలు చెప్పినట్లు భాషల వరం భాషల అర్థము చెప్పు కొరకు ప్రార్థన చేయాలంటే కష్టపడి అదే పదమూడవ అంత్య వచనంలో ఏముందంటే భాషలో మాట్లాడేవాడు భాషలో అర్థం కూడా చెప్పాలంటున్నాడు కండిషన్ అది కొత్తగా ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకుంటా పోతే సరిపోదు ఇక మీదట దాన్ని అర్థం కూడా చెప్పాలా దాని భావం కూడా చెప్పాలా ఎందుకంటే ఇది సంగక్షేమం కోరిక అనుకరించబడిన వారం కదా ఇది కేవలం మాట్లాడుకుంటా పోతే నీకే ఆదరణ వస్తుంది కానీ ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఇందాక యశా భక్తుడు చెప్పినట్లు ఇతరులకు ఆదరణకరంగా ఉంటుంది అన్నట్టు కాబట్టి అటువంటి కృపాని దేవుడు మనకి ఇవ్వాల ముఖ్యంగా ఇటువంటి వరం కొరకు మనం ప్రయాసపడల్లా ఇది సంఘక్షేమం కొరకు అనుగ్రహించబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి సంఘక్షేమం కోరికే మనం ప్రయాసపడల్లా ఇది ముఖ్యంగా అవిశ్వాసుల కొరికే అని భాషల వరము అవిశ్వాసుల కొరికే అంటే నువ్వు భాషలో మాట్లాడితే అవిశ్వాసులు ఇది ఒక అద్భుతమనే ఆశ్చర్యపోయి దేవుని స్వీకరిస్తారు అన్నట్టు తర్వాత వాడి భాషలో నువ్వు మాట్లాడమనుకో వాడు ఇంకా ఆశ్చర్యపోతాడు నేను మా దేశస్థుడు కాదే అని కాబట్టి భాషలో అర్థము చెప్పే వరం కొరకు మనము ప్రార్థించాలా అని పౌలు చెప్తుంది దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు బైబిల్లో ఎక్కడ కూడా దీని గురించి అంతగా మనం డీటెయిల్గా చూడం ఎందుకంటే భాషలో మాట్లాడేవాడు దాని అర్థం చెప్పాలా అయితే నేను కొన్నిసార్లు చేసినాను ఈ వరం వీళ్ళు దీర్ఘంగా భాషల మాట్లాడుతున్నారు కానీ ఆయన చిన్నగా రెండు మూడు పదాలతోనే ముగించేస్తుంటారు దాని అర్థం అనుమానించేది కాదు కానీ దాని అర్థం ఏంటంటే ఆ అర్థం చెప్పేవానికి కూడా దాని యొక్క సత్యము అంతవరకే బయలుపరచబడింది కాబట్టి అంతే చెప్పగలుగుతుంటాడు ఎక్స్ట్రా పాయింట్స్ లేవన్నట్టు అలానే ఇప్పుడు ఒక సంఘంలో భాషల్లో మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు కానీ ఈ భాషలో అర్థం చెప్పే అక్కడ లేదు అంటే దాన్ని అర్థం చెప్పే వాళ్ళు లేరంటే అర్థం ఏది దాని కారణాలు ఏంటంటే మొదటిదిగా అక్కడ ఎవరికి ఈ వరం లేదన్నట్టు నేను చూసిన కేబిపిఎం గ్రూప్ లో లేదు ఈ వరం అదే రీతికి చాలా సంఘాలలో చూసిన ఈ వరం లేదు ఒక సంగంలో చూసిన ఒక సిస్టర్కి ఉండే వరం మాట్లాడుతుంటే భాషలో ఆమె అర్థం చెప్పేది కొంతకాలానికి ఆమె చర్చకు పోవడమే మానేసింది సేవలు మానేసి ఎంత కష్టాల పాలైపోయి పరిశ్రమలు పాలైపోయి చాలా కాలం హాస్పిటల్ లో తిరిగి ఆపరేషన్లో ఎంత తిరిగి అనే ఉంది ఇప్పుడు ఆ వరము పాటించలేకపోయింది మూల పడిపోయింది గుర్తిగా దాని అర్థం చెప్పలేని స్థితిలో ఉంది రు కాబట్టి కూడా మీకు అనేకల ఈ వరాన్ని ఎట్లా మనం కొనసాగించుకోవాలి జీవితంలో ఆపొద్దు ఏ వరం అయినా కంటిన్యూస్ గా మనం దేవుని మహిమ కొరకు వాడుకోవాలనేసి నేను కాబట్టి భాషను అర్థం చెప్పు వరం లేని ఆ స్థితి రెండే కారణాలు మొదటిది ఆ వరం లేకపోయినా ఏ మనిషికి లేకపోవచ్చు రెండవది ఏంటంటే భాషల్లో శ్రద్ధిస్తున్నారు దేవుని మై పర్సనల్ గానీ ఇంటర్ప్రిటేషన్స్ లేవు దాని అర్థం చెప్పేది బహుమరం లేదు కారణాలంతే అక్కడికే సెటిల్ అయిపోయింది అది కారణమే చెప్పాడు ఎందుకు లేదంటే సెటిల్ అయిపోయారు వరం ఉంది చాలా దేవుని శ్రద్ధిస్తా ఉన్నారు కాస్త చెప్పిండు అది అర్థంగానే అవసరం లేదు కానీ ప్రాక్టీస్ చేయచ్చాను కాబట్టి అట్లా ప్రాక్టీస్ చేసుకుంటునే పోయినాడు కానీ వరం అర్థం చెప్పే వరం కొరకు ప్రయాసపడలేదు తర్వాత ఇప్పుడొకటి ముఖ్యమైన కఠినమైన విషయం నేను మీకు చూపిస్తాను పద్నాలుగో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చిన నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అందుకు దేవుని స్థితించేదాను అయిన సంఘంలో భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధకలాగినట్లు నా మనసుతో ఐదు మాటలు పలుకుట మేలు కాబట్టి స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు నేను వాక్యం చెప్తున్నప్పుడు భాషలో మాట్లాడుతూ ఉంటే ఎంతగా మాట్లాడినా వేస్టే ఎందుకంటే పబ్లిక్ ఎవరికి ఆ అర్థం కాదు దాని అర్థం చెప్పే వివరం ఎవరికి లేదు నువ్వు భాషలో మాట్లాడుతుంటే వాడు దాన్ని అర్థం చెప్పాలా వాడు చెప్పలేని స్థితిలో ఉన్నంటే ఎవరికి లాభం లేదు అని చెప్తుండ్రుడు అందుకని పదివేల మాటలు పలుకుట కంటే అని చెప్తుండ భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధవుల ఉన్నట్లు నా మనసుతో ఐదు మాటలు మాట్లాడుట పలుకుట వీలు అంటే మన అందరం చేసే పని అది కదా సో వారితో బాటిస్తే చర్చలకు బిల్లు పడ్డప్పుడు వాకింగ్ చేసినప్పుడు అది మేలు అని చెప్తున్నాడు అంటే సింపుల్ గా ఏంటంటే చర్చిలో స్టేజ్ మీద నువ్వు భాషలలో మాట్లాడడానికి వీల్లేదు అని చెప్తుంది ఈ వాక్యం దానికంటే ఇది బెటర్ అని చెప్తున్నాడు ఎందుకంటే మనుషులు అందరు వాక్యం మీరు అక్కడికి దాని అంత గా పోనీ కానీ ఒకటే అర్థం చేసుకుంటాను దీని ప్రకారం ఈ వాక్యం ప్రకారం ఏంటంటే సంఘంలో భాషలో మాట్లాడడం లేదు దేవుని దృష్టిలో ఎందుకంటే వాడు రకరకాల భాషలవరం లేని వాడు కుంగిపోతా ఉంటాడు భాషలో ఉన్న వరకు వీరి పొగితా ఉంటాడు అట్లుండడానికి వీల్లేదని వాక్యం అంటే ను ఎన్ని ఒక వెయ్యి పదివేల పదాలు భాషలలో వాడినా గానీ అది లాభం లేకపోయే సంఘానికి అని చెప్తున్నాడు కానీ ఐదు మాటలు మనుషులకు అర్థమయ్యే మాటల్లో మాట్లాడితే అది లాభం కదా అంటాడు అది మనం చూస్తాం ఇరవై వచనంలో ఇరవై ఆరో వర్షంలో ఏమని మాట్లాడుతున్నారంటే పౌలు సహోదరు ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది మీరు కూర్చుండి మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవాలని ఉన్నాడు మరి ఒకడు ఉన్నాడు మరి తనకు బయలుపరచబడినది ప్రకటించవాలని ఉన్నాడు మరి భాషతో మాట్లాడవాలని ఉన్నాడు మరి అర్థము చెప్పాలని ఉన్నాడు సరే సమస్తమును క్షేమబుద్ధి కలుగుటకి జరగనియడి ఏది కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అది అనుకరించబడింది కాబట్టి బహు జాగ్రత్తగా వాటిని పాటించుడి అని చెప్తున్నాడు లేకుంటే కష్టం తర్వాత ఇరవై వచనంలో భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ముగ్గురికి మించకుండా వంతులు చెప్పిన మాట్లాడవాలను ఒకడు అదము చెప్పవలేను ఫస్ట్ పార్ట్ బాగానే ఉంది లాస్ట్ పార్ట్ బాగాలేదు చెప్పడానికి రాదు ఎందుకంటే లేదు కాబట్టి వరం కానీ ఇద్దరు ముగ్గురే మాట్లాడలే భాషలో చెప్తుంది వాక్యం వెరీ క్లియర్ అర్ధము చెప్పువాడు లేని ఎడల ఇరవై ఎనిమిది చెప్పువాడు లేని అతడు సంఘంలో మౌనంగా ఉండవలేను అని తనతోను దేవునితోనూ గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకుని చెప్పవచ్చును అంటే ఈ వ్యక్తిగత పర్సనల్ జీవితంలో ను భాషల్లో స్థితించవచ్చు దేవుణ్ణి నీ సొంత ప్రార్థనలో దేవుణ్ణి గనపరచచ్చు ఆయనతో సంభాషించవచ్చు లేదంటే గ్రూప్ ప్రేయర్స్లలో ఇద్దరు ముగ్గురికి వరం ఉంటే వాళ్ళు పాటించచ్చు ఎవరికైనా అర్థం చెప్పే వరం ఉంటే కంటిన్యూ చేయొచ్చు అది దాని గురించి హెచ్చరిస్తాం అంటుంది వాటి భాషలో అర్థం చెప్పేవరం అంత ఈజీ టాపిక్ కాదు ఎందుకంటే బహు రేర్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే దాన్ని డీల్ చేయగలరు ఇప్పుడు మన గ్రూప్ కూడా అంతే ఆ వరం లేకు ఏ వరాలు ఉన్నాయో వాటి గురించి దీర్ఘ చెప్పగలం ఎందుకంటే ధైర్యము సాక్ష్యం ఉంది కాబట్టి కాబట్టి ఇద్దరు ముగ్గురు జమా ఇతన్ని గానీ భాషలలో ఆ వరం ఉన్న విషయం జ్ఞాపం చేస్తున్నాడు దేవ పావుల ద్వారా ఎందుకంటే ఒక లిమిటేషన్ ఉంది ఎందుకంటే ముప్పై మూడో వచ్చిన ముప్పై మూడో వచ్చింది అలాగే పరిషదుల సంఘములన్నిటిలోనూ దేవుడు సమాధానములకే కర్త గాని అల్లరికి కర్త కాడు ఎవరిష్టం వచ్చినట్టు వాడు భాషలు ప్రార్థిస్తుంటా పోతుంటే వాడు ప్రవర్తించుకుంటా పోతే వాడు పాటలు పాడుకుంటా వాడు మాట్లాడుకుంటా అంత అలజడి ఉంటుంది కదా సంఘంలో కాబట్టి అర్థం చెప్పవాడు లేని అలా అతడు సంఘంలో మౌనంగా ఉండవాలను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునవచ్చును భాషలో అర్థం చెప్పే వరం లేకపోతే చర్చలో ఈ భాషని పబ్లిక్ లో వాడద్దు అని చెప్తున్నాడు పౌల్ ఇక్కడికి ఆపేస్తాను నేను టైం అయితే నేను కూడా క్లాస్కి వెళ్ళాను వీలైతే నెక్స్ట్ వీక్ రేపు ఎట్లా ఉండను నేను ఆఫీస్లో నెక్స్ట్ వీక్ వీలైతే దాన్ని క్లోజ్ చేసేస్తాను భాషలో అర్థం చెప్పే సంబంధించిన వాక్యం అటువంటి కృపాన్ని దేవుడు మనం గ్రహించాలని ప్రార్థిస్తాను పరిశుద్ధుల మీకు వదనాలైనా నా ప్రభువ నా దేవ మీకే స్తోత్రాలేశయ భాషల వరం ఎంతో ప్రాముఖ్యమైంది సొంతానికి లాభం సేకరించుకున్నాను ఇతరులకు ఆదరణకరంగా ఉండను కాబట్టి నేను ఆ వరాన్ని మేము ప్రతిరోజు కొనసాగించుకోగన పాటించలాగా మహంపరచమని ప్రార్థిస్తాం తండ్రి గనపడ మిమ్మల్ని గనపరచేలాగా చేపడమని ప్రార్థిస్తాం తండ్రి భాషలు అర్థం చెప్పే వరం మాకు అనుగ్రహించి సంపూర్తిగా మేము వాటిని పాటించి బిళ్ళగా తయారు చేయమని ప్రార్థిస్తాం ఆ భాషల అర్థం చెప్పే వరము మీరున్నారన్నదానికి సాదృశ్యంగా ఉంటుంది గురించి మీరే మహిమండి మిమ్మల్ని మహిమపరిచిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రవ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడానికి ఎంతో వందనిసయ్య సమస్త సృష్టికి మూలకాలు కూడా ఆది సంబూతుడా పరిశుద్ధులకు తండ్రి నీకు ఎంతో వందాలను అర్పించకుంటున్నాయి మీ గడిచిన కాలమంతా అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని ఏక సాయంకాల సమయంలో అయినా మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రహించిన అయినా మీరు మాకు అనుగరించినారు ప్రభా నీకు ఎంతో అన్నారు ప్రభా అయినా పతి చల్లపూట ప్రభావ నైనా మీరు మాతో పాటు మా మధ్య దిగి ప్రభా మీరు మాతో ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు అయినా ముఖ్యంగా ప్రభావ కృప గురించి భాషలు ప్రభావ వరం గురించి మీరు ఎన్నో విశదీకరించి ప్రభావ వాటిని మాకు ప్రకటించినారు నైనా మాకు చూపించిన ప్రభావా బయలుపరిచిన ఓ ప్రభా భాషలో వారు ఉన్న ఓ ప్రవా ఏ రీతిగా ప్రభా తల్లి వాళ్ళకి సేమభివృద్ధి కలుగుతుంది అనే విషయం మాకు చూపించినైనా ఇంతకాలం ప్రభానైనా మేము భాషలతో మేము వరం ఉన్న కాని ప్రభా అది ఎక్కువగా ప్రభా ఆ వరం ఉన్న కాని ప్రభా ఆ సత్యం తెలియదు ప్రభా ఎక్కడోనైనా పక్కన ఓ ప్రభా పడేసినట్టు ప్రభా ఆ రీతిలో పెట్టిన ఇంతకాలం మమ్మల్ని క్షమించమంటూ ఆదిష్టమైన ప్రభా సంఘక్షేమ అభివృద్ధి కొరకు ఓ ప్రభావ మనుషులతో మాట్లాడుతున్నాడు ప్రభావ కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు మార్మములు పలుకుతున్నాడు వాక్యం చెప్తుంది ప్రభా కాబట్టి నేను ఆ మార్మములన్నింటినీ ప్రభావ మేము తెలుసుకోవాలంటే ప్రభావ భాషలకు అర్థం చెప్పే వరం మాకు అవసరం నేను గొప్పదేవా ఈ వరాన్ని ప్రభావ భాషల వరాన్ని ఇంకా మేము బాగా ప్రభావ నైనా మేము ప్రాక్టీస్ చేయాల ప్రభా ఇంకా అనేక విస్తారంగా ఎక్కువగా భాషలు మేము భాషలతో మేము ప్రార్థించాలని స్థుతించాల గనపరచాల ఆ భాషలతో మాట్లాడేవాడు నేను వాక్యం ఉంది ప్రభా కాబట్టి ఇంతకాలం ప్రభా ఈ వాకింగ్ ప్రకారంగా తండ్రి మీ ఆ రీతి మీరు చేయలేదు ప్రభా మాకు క్షమించండి నైనా భాషలో ఎక్కువగా మేము ప్రార్థించాలా ప్రభా అవకాశం దొరికినప్పుడల్లా భాషలో మేము ప్రార్థించాలా నైనా మీరే సాయపడ ఆ రీతిగా ప్రభావ భాషలకు అర్థం చెప్పే వరం కోసం మేము ఇప్పుడు ప్రార్థన చేయలేదు ప్రభావ ఈరోజు మమ్మల్ని హెచ్చరించిన నైనా కాబట్టి నేను భాషలకు అర్థం చెప్పే వరాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభావ ఇవన్నీ సంఘ మేలుల జరగనివ్వండి అని మీరు అన్నారు ప్రభా కాబట్టి నైనా ఎన్ని విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రతి విషయంలోనైనా మీ కృప మాకు అనుగ్రించిన అయినా మీ కృప వెంబడి కృప మాకు అనుగరించి అయినా ఈ విషయాలు మాకు బయలుపరుస్తున్నా నీకు ఎంతో వర్ణాలు ప్రవ ఎంత అలసట ఉన్నా కానీ ప్రభావ భారం ఉన్నా కానీ ప్రవ్వా మీ సన్నిధిలో సమయం కట్టి బాగా కృప మీరు మాకు అనుగరించినైనా ఎంతో ప్రయాసంతోనే ప్రభ ఇవన్నీ మాకు చూపిస్తున్నారు అయినా ఎందుకంటే ప్రవ ఈరోజు సంఘాలు ఇలాంటి విధానం లేదు ప్రవ్వా అందుకొరకు ప్రవ మీ మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ఈ కృపవారాలు ప్రతి సంఘం ప్రవ్వ ప్రవ ఆనందించాలి నేను ఘనపరచాలా మహిమపరచాలా ఓ ప్రభ విశేషమైన అద్భుతాలు జరగాల గొప్ప ఉద్యమం రావాలా సంఘానికి క్షేమం రావాలా ఈ విషయాలన్నీ మేము ప్రకటించాలా ప్రవ్వా ఓ ప్రవ్వ మీరే మా సహాయకులు నడిపించడానికి ఆదృష్టం మీ ఆత్మ అభిషేకం అనుగ్రించండి మా గ్రూపులో ఇంకెంతమందికి అయితే ప్రవ్వ పరిశుభా ఆత్మాభిషేకం లేదా బిడ్డ మీరు అనుగ్రహించండి ప్రవ్ అందరూ ప్రవ్వా భాషలతో ప్రార్థించాలా భాషలతో మాట్లాడాలి అర్థం చెప్పి వరం కోసం మీరు ప్రయాసపడాల ఆ రీతిగా ప్రవ్వ మేము ఉండేలాగని అందరికీ టార్గెట్ చేయలేగని మీకు అనుగ్రహించండి వాక్యందర మాతో మాట్లాడే మళ్ళీ ఎంతకైనా బలపరిచినా నీకు ఎంతో అన్నీ సమస్త ఘనత మహిమ చెల్లిస్తే ఓ ప్రభావ ఈ ఆరాధన పాల్గొనే బస్దించి బలపరచండి మీకు ఎంతనైతే రాలేదు ఆ కుటుంబిలు కూడా మీరు ఆశ్రదించి బలపరించి మీ కొరకు శాసనం పెట్టుకొని మీరు ఆఖరికి మనం సిద్ధపరచుకోమని ప్రార్థిష్టం ఈరోజు వాక్యందర మాట్లాడిన ప్రభావ ఈ వాక్య ఆ హృదయంలో స్వీకరిస్తున్నాయి ఓ ప్రభాన్ని ప్రభావైనా మా వృధా మేము ఈ వాక్యం ప్రకారంగా ప్రభావ భాషలకు అర్థం చెప్పే వారి కోసం ఆ రీతిగా ఎక్కువగా భాషలతో మేము ప్రార్థించాల ప్రభావా అండి కృప మాకు అనిగిరించి నడిపించి ననామానికి తెచ్చుకొని మీరు ఆ కురికి మనందరినీ ఈ దినవంతం మీరు మా సహాయకు నడిపించి సురక్షితం మా గృహాలు చేర్చి నమానికి మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్దర్శనం తండ్రి స్తోత్రం ప్రభా నయనభ నీ పాములకు వెళ్ళాలి స్తోత్రాలు దేవాయసే మా ప్రభా మధ్యకాల సమరణ దేవాయసాప్రభా నీ సన్నిధిలో వచ్చిన వాక్యం బట్టి నీకు వందన స్తోత్రాలు దేవ దేవాయసం మా ప్రభావ ప్రతి మేము పొందుకునేలాగా సాయం చేయండి మా ప్రభా ముఖ్యంగా బాషల వరం దేవాయసప్రభా దానికి అర్థం చెప్పే వరం కూడా మే అదాల మా ప్రభా మేము ప్రాక్టీస్ చేయాలా మా ప్రభా దేవాసం మా ప్రభా ప్రతి ఒక్కటి దేవాయసం వారు భాషలు మాట్లాడకంటే ఒక్కటి అర్థమైంది భాష మాట్లాడితే బెటర్ అని చెప్పారు మా ప్రభా దాన్ని బట్టి వందోత్రాలు దేవా అటువంటి వరాలు మాలో దయచేయండి మా ప్రభా కే ప్రతి ఒక్కరికి దయచేయండి మా ప్రభా ప్రతి దయచేయండి మా మీరే సాయం చేయండి మా ప్రభా దేవాసే మా ప్రభావ నిన్ను వెతుకులాగా మేము భాషల వరం పొందుకునే దేవ దాని భాషను దేవ చేసినప్పుడు దానికి అర్థం వచ్చి నువ్వు కూడా చెప్పటకు సాయం చేయండి మా ప్రభా నీకు మనం దేవసే మా ప్రభు ఎంతో మంది మరణిస్తారు మా ప్రభా ఈ రోజు సద్య లెక్కలో ఉంచినబట్టి స్తోత్ర మా ప్రభా నీక మండీత రక్షించ మా ప్రభా నీకే మహిమా గణత ప్రభావం చెల్లరా మా ప్రభా దేవుతో పోత మా తండ్రి నీకే వందనాలు దేవసే మా ప్రభా ప్రతి ఒక్క చెడు శ్రీ ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దేవించి అవసరించాడు మా ప్రభావ మరీ ఒకసారి దేవాయ కలుసుకుంటాం సాయం చేయండి ఇక్కడ ఆన్లైన్ పేర్ లో ఎంతగానో బలపరిచి మమ్మల్ని సిద్ధపరిచిన మా ప్రభావ మీరు అక్కడ కొరకైనా మా మేము సిద్ధపరచుకుని దేవ నీ ముందు ఉండేలాగా సాయం చేయండి మా ప్రభా ఇతరులకి కూడా బోధించేలాగా ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని తెలివిగా ఉంచి దేవాడు మా ప్రభా మంచిగా జీవింపజేయండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో ఎంతో మందికి దేవృదేవాంఛ తీర్చండి మా ప్రభా పేరు ఏమైనా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కొరత ఉందో మీకు తెలుసు మా ప్రభా తీర్చండి మా ప్రభా తీర్చే దేవుడు మీరే మా మీరు తప్ప వేరే లేరు మా దేవాయస్యమ ప్రభు విశ్వాసంతో ముందుకు సాగలగానే సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క క్రీస్తును గర్తించాడు మా ప్రభా మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవశమాప్రో మరీ ఒకసారి మేము కలుసుకొని నేను శుద్ధించాలని సాయం చేస్తారని త్వరగా రాబుతోనేసుక్రీస్తు పిడ వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు కృపా నడిపి సదాకాలం తోడైన